ప్రశంసించేవారు నువ్వు బాగా చదువుకున్నావు పండితుడు అని నన్ను ప్రశంసించేవారు నేను మీరు కర్మ నిష్టగలవరు మీలాగా కర్మ ఎవరు చేస్తున్నారండి వేదం వల్లించేవాడే కానీ కర్మ చేసి ఇవాళేడు మీరు మహాత్ములు నేను ప్రశంసించేవాడిని ఆయన ఏదో యజ్ఞ యాగం చేస్తే నన్ను పిలిచేవారు నేను తప్పనిసరిగా వెళ్ళేవాడిని మా ఇద్దరికి ఓ స్నేహం ఇద్దరం పదేళ్ళు అయింది చూసుకున్న ఒకళ్ళు ఒకళ్ళు ఆటాత్తుగా గుడివాళ్ళు ఆయన నెత్త మీద మూసుకుంది నాకు అక్కడ గుడివాళ్ళలో నిర్వికల్పానంద భారతి బ్రహ్మలు ఈ సందర్భంగా కలిశాం ఆశ్చర్యపోయాను నేను ఇవన్నీ ఇప్పుడు మీరు సన్యాసం అయిపోయారా అంటే ఆయన నువ్వు సన్యాసం కలిగింది నేను అవడానికి అభ్యంతరం అవ్వటం ఆయన యజ్ఞా కాదు క్రతువులు చేశారు ఆహిత అగ్ని అగ్నేహోత్రం త్యాగం చేసి మంచి నిష్టగల స్వామి చాలా గొప్ప మహాత్ములు ఎనీవే సో సో వాట్ ఎట్ మీన్ ఈజ్ గంధముతోటి సంబంధం లేదు భస్మ అగ్నిహోత్రం నుంచి తీసుకోమన్నారు అగ్నిహోత్రం ఎక్కడి నుంచి వస్తుంది న్యూస్ పేపర్స్ కట్ చేసి న్యూస్ పేపర్తో తగలబెట్టి ఆ భస్మని ప్యాక్ చేసి ఇస్తారు మార్కెట్లో దొరికేది ఐ నో ఇట్ డజంట్ మ్యాటర్ భస్మా ఇస్ భస్మా భస్మ పెట్టుకోవడం ఇంకా దానికి గంధంతో సంబంధం లేదు ఆహార నియమం సన్యాసి అఖర్లకు గృహస్థులకే ఎక్కువ అవసరం ప్రతివాడికి ఆహార నియమం అవసరమే మోడరేట్ ఫుడ్ అన్నది ఇట్ ఈస్ ఏ ఫండమెంటల్ థింగ్ అలాగే ఇతరములైన వ్యామోహాలు ఉంటే ఉపసంహారంలో పడిపోవాలంటే గృహస్థికి కొంత భోగానికి పర్మిషన్ అభ్యనుజ్ఞ ఉంటుంది అటువంటి అంటే కొంత ఆహారంలోను ఇతర వ్యవహారాల్లో ఏ రకమైన భోగాభ్యనుజ్ఞ ఉందో దాన్ని కూడా మినిమల్గా అట్టి పెట్టుకుని అంటే ఉపసంహారంలో పడిపోవాలి సో స్థితప్రజ్ఞ సో అన్నీ అన్నీ అంగములను అన్ని ఉపసంహారం చేయాలి కోర్మము తర్వాత కూర్మలో చెప్పాల్సింది చాలా ఉందండి కూర్మ దృష్టాంతం ఏంటంటే ఆ కథ ఎలా ఉంటుందంటే సో నేను గొప్ప గబా చెప్పేస్తాను సముద్ర మథనం ఏమిటండి సముద్ర మథనం అంటే హృదయ సముద్రాన్ని మథించటం హృదయమే సముద్రం మన మనస్సు సముద్రమే దాంట్లో వచ్చే అన్ని తుఫానులు ఇన్నీ అన్ని కావు అన్ని తరంగాలు అలా నిరంతరంగా వస్తూనే ఉంటాయి మనస్సే సముద్రం తెల్లవారులు వేస్తే రాత్రి పడుకునేదాకా మీరు ఎన్ని ఆలోచనలు చేస్తారండి ఎన్ని థాట్స్ వస్తాయండి ఎన్ని థాట్స్ వస్తాయి మిలియన్స్ ఆఫ్ థాట్స్ వస్తాయి రైట్ తర్వాత థాట్స్ యొక్క పరిధి ఎలా ఉంటుంది టూ ఉచ్ ఏరియా దే ఆర్ కనెక్టెడ్ హాలీవుడ్ నుంచి జపాన్ దాకా మొత్తం అన్ని కవర్ చేసుకుంటూ పోతాయి ఏది మిగలదు అన్ని ఆలోచనలు వెళ్ళిపోతాయి ఏది ఏ ఆలోచన ఆగదు పాలిటిక్స్ ఏది ఏ టాపిక్కి చెప్పండి దానికి సంబంధించిన థాట్స్ ఉంటాయి సముద్రమే మనస్సే సముద్రం సో అంత సముద్రే శాస్తా జనామన మంత్రం కూడా ఉంది ఈ సముద్రం లోపల అంటే హృదయం లోపల ఆత్మచైతన్యరూపంగా ఉండి సకల ప్రాణుల్ని రక్షిస్తాడు అని అక్కడ సముద్రం అంటే మనస్సే సో ఆ మనస్సు అనే సముద్రాన్ని మథించాలి మథించాలంటే ఏం చేయాలి ఆత్మావలోకనము ఆత్మవిచారము చేయాలి ఏమిటి నేనేమిటి నా బతుకేమిటి నాలో ఈ సుగుణాలు ఏమి ఉన్నాయి దుర్గుణాలు ఇది మథనం మనం ఎదరవాళ్ళని మథించటం కాదు మనం మనం మథించుకోవాలి ఎదరవాడిని మతిస్తే ఏమైంది వాడు పోతాను చిన్నమోహం చేసిన వదిలికపోతాడు మనల్ని మన హృదయాన్ని మనం మథించాలి ఆ మథించటానికి మనకేం కావాలి అంటే కవ్వము అని ఉంటుంది మంత కవ్వ ఆ కవ్వం ఏమిటంటే యోగ సాధన అదే కవ్వం అంటే ఆసనం ధ్యానము ప్రాణాయామం ప్రత్యాహారం ఇలాంటివి కొన్ని చేస్తే కొంత నిలకడ వస్తుంది మనస్సుకి అప్పుడు ఆ మథనం నుంచి అమృతం వస్తుంది అల్టిమేట్గా వస్తుంది అమృతం ఎత్త దగ్గరే విషం ఇవ పరిణామే అమృతోపమం శ్రీకృష్ణుడు గీతలో ఆరంభంలో విషం వస్తుంది ఏమిటి విషం ఏమిటి మెడిటేషన్ నిలబడదు మనస్సు నిలబడదు ఫ్రస్ట్రేషన్ వస్తుంది లో బ్యాక్ పెయిన్ వస్తుంది లో బ్యాక్ పెయిన్ లేదా వేలా సైకలాజికల్ సో ఈ రకంగా మనస్సు నిలబట్టలేదు కూర్చోబుద్ధి కాదు ఏవో లక్ష తొంభై విఘ్నాలు వస్తాయి పతంజలి మహర్షి విఘ్నాలని ఒక ముప్పై విఘ్నాలను లెక్కేసాడాయి ఓ సూత్రం ఆ సూత్రం నాకు గుర్తులేదు ఎందుకంటే ముప్పై ఉంటాయి దాంట్లో పెద్ద సమాసం వ్యాధి అని అన్ని విఘ్నాలు వస్తాయి ఈ విఘ్నాలన్నీ ఎప్పుడు ప్రతి ధ్యానానికి ప్రతిదీ విఘ్నమే వైరల్ ఫీవర్ వచ్చిందనుకోండి పది రోజులు ధ్యానం ఎగిరి తగ్గదు అది తగ్గి మళ్ళీ వీడు సెటిల్ అయ్యి మళ్ళీ ధ్యానం మొదలెట్టే వారం రోజులు పది రోజులు పడుతుంది పెళ్లి ఎవరైతే ఆ బంధువుల ఇంట్లో పెళ్లి వచ్చింది అనుకోండి ఒక పది రోజులు ధ్యానం స్వారకంగా నేను ఒకసారి చిన్నప్పుడు ఉపమయనం అయింది ఏదో సంధ్యావందనము వేదం అది వెళ్ళం ఎక్కడో పెళ్ళి ఆ పెళ్ళికి మా అమ్మగారు వెళ్ళారు మా నాయనగారు వెళ్ళలేదు అమ్మగారు వెళ్ళారు నేను అమ్మగారు వెంట వెళ్ళాను నాన్నగారు చెప్పారు ఎందుకు పెళ్ళి వేదం చదువుకుని విద్యార్థులకి ఉపనయనం అయ్యి పెళ్ళి ఎందుకో ఎక్కడో పరాయిలో వెళ్ళి పొద్దున్న సొంత ఊళ్ళో పెళ్ళి అయితే పర్వాలేదు కానీ పాఠం పోతుంది పొద్దున్న పాఠం పోతుంది సాయంకాలం పాఠం పోతుంది అంటే అదేం కాదు నేను పెళ్లికి వెళ్తాను అమ్మ వెళుతుంది నేను ఒకసారి వెళ్ళి పెళ్లికి వెళ్తానంటే వద్దంతు కదా పిల్లల్ని వెళ్ళి వచ్చిన తర్వాత అడిగారు ఎన్ని రోజులు సంధ్యావతనం పోయింది అని అడిగారు ఎన్ని రోజులు నా కాబట్టి అడిగారు అడిగితే అబద్ధం చెప్పి ఇగ్గి అలా అడుగుతుంటే అబద్ధమే చెప్తారు సంజ్యాసనం చేసేవా లేదంటే ఆ చేసేది అని చెప్పు నీవాళ్ళం కానీ చేయలేదని ఒక డెసిషన్ల మీదే అడిగారు కాబట్టి ఎన్ని రోజులు సంధ్యావనం అని అడిగారు అంటే ఆరు రోజులు మానేశాను అని చెప్పాను అంటే ఆరు సహస్ర గాయత్రులు చేసి ఆరు రోజులు ఈ వ్యాధి నుంచి సహస్రగాయత్రి చేయి చేస్తే దాని మీద ప్రైద్ద చేస్తావా అని అడిగాను చేస్తానని చెప్పాను అప్పుడు ఆరు రోజులు సహస్రగాయత్రి చేశాను ఆ రోజు సంధ్యావందరం మానేసిందండి చూడండి ఎలా వస్తాయో విఘ్నాలు సో అనేక రకాల విఘ్నాలు వస్తూ ఉంటాయి ఈ విఘ్నాలను అన్నింటినీ తప్పించుకోవటానికి ఆధార శక్తి కావాలి ఈ సాధన ఉంది గాయత్రీ మంత్రము జపము ధ్యానము అది కమ్మం దానికి ఆధార శక్తి కావాలి అది జారిపోకూడదు కమ్మం మునిగిపోకూడదు పడిపోకూడదు నిలబడి ఉండాలి స్థిరంగా ఉండాలి కమ్మం దానికి ఆధార శక్తి పేరే కోర్మము కోర్మము ఆధార శక్తి కోర్మ శబ్దం ఇట్ స్టాండ్స్ ఫర్ ఆధార శక్తి ద బేసిక్ స్టెబిలిటీ విత్ ఇన్ ది మైండ్ దట్ ఈస్ ది కోర్మ ఆ ఉండాలి ఫోకస్ ఉండాలి అది ఉన్నప్పుడు మీరు సాధన చేయగలుగుతారు కాబట్టి కోర్మం అనే ఆధార శక్తితోటి మీరు కనుక సంయమము కోర్మము ఇట్స్ స్టాండ్స్ ఫర్ సంయమ ఉపసంహారానికి స్టాండ్స్ ఫర్ సో ఆధార శక్తి అంటే ఏమిటి అన్ని భోగ వాసనలన్నింటినీ దూరం చేసేసి స్థిరంగా నిలబడి అప్పుడు జపాధికం చేస్తే అప్పుడు మొట్టమొదట ఫ్రస్ట్రేషన్ వస్తుంది యూ షుడ్ ఓవర్కమ్ దాట్ తర్వాత మనస్సులో ఎప్పుడో కొన్ని డికేడ్స్ క్రితం దాగి ఉన్న ఆ స్మృతులు అవన్నీ బయటకు వస్తాయి విషం కింద బయటకు ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన సుఖ దుఃఖాలన్నీ కూడా బయటకు అవన్నీ గుర్తుకొస్తాయి మామూలుగా మీ హడావిల్లో మీరుంటే అవేం గుర్తుకురావు ఈ జపం చేయడం ప్రారంభించే అవన్నీ గుర్తుకొస్తాయి సో చిన్నప్పుడు వాడు ఎవడో ఇలా అన్నాడు వీటితో ఇలాంటి హై స్కూల్ డేసు కాలేజీ డేసు గుర్తుకొస్తాయి ఇంటికి వచ్చి భోజనం చేసేసి ఈ కబుర్లో ఆ కబుర్లో చెప్పి ఫ్రెండ్స్ని కలిసి టీవీ చూసి పడుకున్న తెరపోయారు ఇవన్నీ ఎప్పుడు గుర్తుకొస్తాయి అవేం గుర్తుకురావు ఆ రోజు సమాచారమే బాగా బలంగా ఉంటుంది జపం చేయడం ప్రారంభించినప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తాయి అంకాన్షస్ అని అంటూ ఉంటా ఫ్రాయిడు వీడు సో అవి కూడా కొంతమంది మహాత్ములు ఒప్పుకోరు ఉంటే అన్కాన్షియస్ అన్కాన్షియస్ అని ఒప్పుకోరు ఓ మహాత్ముడు అన్నారు ఈ అన్కాన్షియస్ నువ్వు వంటున్నావే ఫ్రాయిడ్ అన్నాడు కాబట్టి నువ్వు వంటున్నావు బాగానే ఉంది అది తెలివిగా ఉన్నప్పుడు వస్తుందా నిద్రపోయినప్పుడు వస్తుందా తెలివిగా ఉన్నప్పుడే వస్తుంది బట్ ఇంకా అన్కాన్షియస్ అంటే ఏమిటి కాన్షియస్ అంటే బాగలేదా అని ఒక ఆయన అలా వ్యాఖ్యలు చేశాడు దాన్ని పట్ ఎవర్ ఇవన్నీ ఉంటే ఉందనివ్వండి లెట్ దేర్ బి అన్కాన్షియస్ ఇట్ కమ్స్ అవుట్ అండ్ వెన్ దీస్ థింగ్స్ కమ్అవుట్ దే విల్ గో వేక్ అలా లోపల నుంచి వచ్చేప్పుడు పోవడం కోసమే వస్తాయి బై గోయింగ్ దేక్ అమౌంట్ ఆర్ టు గోవే దేక్ అమౌంట్ ఆ టైంలో వీడు నిలదొక్కుకోవాలి ఆ టైంలో నిలదొక్కుని జపం మానేయకుండా కంటిన్యూ చేయాలి అందుకోసమే పెద్దలు ఏం డిసైడ్ చేశారంటే వీడు మానేసేస్తాడు ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక మానేస్తాడని ఓ కండిషన్ పెట్టారు నువ్వు సంధ్యావందనం మానేయకూడదు అని కండిషన్ పెట్టావు మానేయకుండా చేయాల్సిందే అని వీడు ఆ ఫోర్స్ ఆఫ్ విధి తోటి మానేయకుండా ఉంటాడు అయినా మానేస్తాడు వీడు అందుకోసం ఏమిటో రోజు సంన్యావందనం అయితే కానీ భోజనం చేయద్దది భోజనానికి దానికి ముడి పెట్టారు భోజనం మానేయడు కదా కాబట్టి భోజనానికి దానికి ముడి ఆ సంస్కారం పడిపోతుంది సో మా దగ్గర కూడా భోజనం పెట్టు ఫస్ట్ సినిమా చూసొచ్చి అమ్మ ఆకలస్తోంది భోజనం పెట్టు అంటే నేను వడ్డించేస్తాను మరి నీ సంధ్యావనం అయిపోతే వడ్డించేస్తాను సరే అప్పుడు వెళ్ళి రావు చేతులు కొడుకుడి మొహాన్ని కొంచెం విభూతి విభూతి పెడితే సంధ్యావందనానికి చిన్నం అది పెట్టేసి కొంచెము నీళ్లు తీసుకెళ్ళి ఏదో ఆచమనం ఇదేది అర్ఘ్యపదానం చేసి సంధ్యావందనానికి వచ్చావు భోజనం పెట్టి ఇప్పుడు అదేమిటో మీ నాన్న సంధ్యావనం చేస్తే రెండు గంట చేస్తాను రెండు ట్రా చేసావు అప్పుడే అయిపోయింది సంజయవంతనం ఏమిటి అర్గ్యప్రదాన రకాలే చేసావా ఏమిటి అవును పర రాత్రి పదింటికి అర్ఘ్యం ప్రధానం కాబట్టి ఇంకేమిటి పెట్టు భోజనం పెట్టు వండించేస్తుంది మొత్తానికి కనెక్షన్ ఉంటుంది అసలు మానేయడం ఒప్పుకోరు ఏదో కొంత విభూతి పామి ఓ ఆచమనం రెండు మూడు ఆచమనాలు చేస్తే అయిన అనిపించాం ఆ కనెక్షన్ మెయింటైన్ అవుతుంది సో దట్ నెక్స్ట్ డే అట్లీస్ట్ ఇట్ కంటిన్యూస్ ఈవేళ సంధ్యావందరం మానేశారు అనుకోండి ఏదో హడావిడిలో ఉండే నిన్న మానేసాం కాబట్టి ఈవేళ మానేస్తాం ఎక్సర్సైజ్ మానేయాల్సి వస్తే పూర్తిగా మానేయకూడదు ఏదో వచ్చేస్తున్నాను రకంగా ఒకసారి ఇంక ఎక్సర్సైజ్కి మానేస్తున్నాను అని ఏవో నాలుగైదు గుంజీలో పది గుంజీలో ఏవో తీసేసాలు లేదా అని ముందుకు వెళ్ళాలి అసలు మానేయకూడదు పూర్తిగా పూర్తిగా మానేసేసారనుకోండి ఇట్ బికమ్స్ ఎ హ్యాబిట్ టు స్టాప్ బికమ్స్ ఎ హ్యాబిట్ ఆధార శక్తి ఉండాలి అది కోరు ఇది చేస్తే అప్పుడు అమృతం వస్తుంది ఏమిటి అమృతం మీ స్వరూపమే అమృతం అంతరం ఎందుకంటే ఉపసంహారం అన్నీ చేసేస్తే ఇంకేం మిగిలింది జీవితంలో అని అంటారు లౌకికులే మరి తెలియదు కాబట్టి అలా అంటారు ఉపసంహారం చేసేస్తే ఏది మిగిలిందంటే అంత మిగులుతుంది సర్వము ఆత్మయందే మిగుతుంది ఉపసంహారం చేయకుండా భోగాలు వెంట పడితే మిగిలిది బూడిదే రోగాలు భోగే రోగభయం అనారోగ్యం రోగం మానసిక అనారోగ్యం దేహ అనారోగ్యం అన్నీ దోషాలే మిగులుతాయి మహా దుఃఖాన్ని అనుభవించాలి వన్ హ్యాస్ టు పే పే ఎ వెరీ హెవీ ప్రైస్ భోగాలకి వెరీ హెవీ ప్రైస్ పే చేయాల్సి ఉంటుంది నిరంతరంగా పెర్ఫ్యూమ్స్ వాడిన వాడు ఆస్మాటిక్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది సో భోగా ఈ లంగ్స్ లంగ్స్ని పరమేశ్వరుడు ఆక్సిజన్ కోసం సృష్టించాడు కానీ పెర్ఫ్యూమ్స్ కోసం సృష్టించలేదు సిగరెట్ల కోసం సృష్టించలేదు కాబట్టి దే హ్యావ్ టు పే వెరీ హెవీ ప్రైస్ వెరీ బ్యాడ్ ప్రైస్ పే చేయాల్సి ఉంటుంది సో కనుక వన్ హ్యాస్ టు బీ కాన్షియస్ కనుక విత్ డ్రా చేసి చక్కగా ఆ ధ్యానం చేసుకున్నట్లయితే మెడిటేషన్ ఇట్స్ అన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ వన్ సెల్ఫ్ గ్రోత్ మనస్సు గ్రో అవుతుంది మనస్సు హల్కా అవుతుంది తేలిక బరువు తగ్గుతుంది సంసారం యొక్క బరువు తగ్గుతుంది భోగవాసనలు చాలా బరువు ఆ బరువు తగ్గుతుంది ఆ శాంతంగా ఉంటుంది ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మోక్షాన్ని పొందుతాడు స్థితప్రజ్ఞయిపోతాడు అదే అమృత అమృతం అల్టిమేట్గా అమృతం ఉదగిస్తుంది మధ్యలో ధన్వంతరి కూడా వస్తాడు అంటే ఆరోగ్యంగా ఉంటాడని అర్థం ధన్వంతరు వస్తాడంటే ఓ కలసం పుట్టుకొని వస్తాడని అలా వర్ణిస్తారు అంటే ఆరోగ్య దేవత వీడికి అధీనం అయిపోతుంది ఆరోగ్య దేవత యొక్క ఆశీర్వచనం ఆరోగ్య దేవత అంటే మళ్ళీ వీళ్ళు మేరీ అదో అదో ఇదో గోల అలాగేంటి సో ఆ ధన్వద్ధి ఆరోగ్యదేవత ఆరోగ్యదేవత సూర్య పరమాన్టండి ఏమనండి సో అది వీడికి లభిస్తుంది తర్వాత లక్ష్మి వస్తుంది లక్ష్మి అంటే ఏంటండి సంపద సంపద వస్తుందండి మీరు భోగవాసనల్ని కట్టి పెడితే ధనశ్యామ్ దాస్ బిర్లాకి ఏమొచ్చింది సంపద ఎందుకని భోగవాసనల్ని కట్టి పెట్టాడు కాబట్టి గారికి ఏమొచ్చింది సంపద ఎందుకని భోగవాసనలు ధరికి రానివారు కాదు భోగ పరాయణులకి ఏమొస్తుంది రోగాలు వస్తాయి తర్వాత అల్టిమేట్గా దే విల్ బీ ఇన్ ట్రబుల్ ఇతను అజిత్ అజీం ప్రేమ్జీ అని విప్రోకి హెడ్ ఎంత నిష్ఠగా ఉంటాడు మనిషి ఎక్కడా భోగం అనేది ఉండదు చాలా గొప్ప మహాత్ గొప్ప వ్యక్తి బిజినెస్ మ్యాన్ అయినా కూడా చాలా గొప్పవాడు అలా ఉండాలి కానీ భోగపరాయణలు అయితే ఏం సాధించగలుగుతారు జీవితంలో ఏమీ సాధించలేదు ఈవెన్ ఐ ఐ అంటర్స్టాండ్ ఈవెన్ నారాయణమూర్తి ఈజ్ ఆల్సో ఎ వెరీ వెరీ గ్రేట్ పెర్సన్ అనే అనిల్ అంబానీ రాసిన ఆర్టికల్ చూస్తే ఆశ్చర్యమే ఇలాంటి మాటలన్నీ రాశాడు దాంట్లో కాబట్టి భోగపరాయణత్వం ఎవరికి కూడా శోభనివ్వదు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ చాలా బాగా తర్వాత ఈ మధ్య నేను రామ్కో చైర్మన్ అని కలిసా రామ్కో అనే ఒక పెద్ద ఇండస్ట్రీ వాళ్ళు చాలా పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళకున్న సిమెంట్ స్పిన్నింగ్ మిల్స్ ఎనిమిది ఉన్నాయి వాళ్ళు ఎనిమిది స్పిన్ని ఎనిమిది నాట్ వన్ టూ సిమెంట్ మిల్స్ అరడోదనం ఆస్బెస్టాస్ రేపులో ఆరడదనం కంప్యూటర్ సిస్టమ్స్ ఉన్నది వాళ్ళు స్విట్జర్లాండ్ లో యూనిట్ ఉంది మద్రాసులో ఉంది అమెరికాలో ఉంది ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు వాళ్ళు వెరీ బిగ్ పీపుల్ దాని చైర్మన్ ఆయన హీఈ్ ది సింగిల్ హ్యాండెడ్గా రన్ చేస్తూ ఉంటాడు ఆయన కుమారుడు వాళ్ళు ఇప్పుడు ట్రైన్ అవుతున్నారు ఆయన రన్ చేస్తూ ఉంటాడు రామసుబ్రహ్మణ్యం గారు ఆయనకారు ఆయన పొద్దున్న ఐదున్నరకి నేను ఐ డు నాట్ కోర్ట్ బిగ్ పీపుల్ నాకెందుకండి నేను సామాన్యుడిని నేను అంత పెద్దవాళ్ళతో మనకేం పని ఐదున్నరకి నన్ను మామూలుగా అడిగారు స్వామిజీ మీరు వాకింగ్ చేస్తారా అని అవును చేస్తూ ఉంటాను ఎన్నింటికంటే ఫైవ్ సో నేను నా వాకింగ్ ఎలా ఉంటుందంటే నేను ఐడు సూర్య నమస్కారం ఇవే మీ చేస్తాను వాకింగ్ రోడ్డే అక్కర్లా సూర్య నమస్కారం చేస్తే వాకింగ్ కంటే కూడా పవర్ఫుల్గా ఉంటుంది వాట్ ఎవర్ సో నేను ఈరోజు చేద్దామనుకుంటే ఆయన తయారయ్యారు ఫైవ్ థర్టీ స్వామీజీ వాకింగ్కి మీరు మీతో వద్దామని నేను వచ్చానండి అయ్యో మంచివారు మీ ఇట్ ఈజ్ ఆల్ దేర్ ప్లేస్ దేర్ అక్కడ గెస్ట్ని ప్లీజ్ గో అహెడ్ సో ఐ అండర్స్టర్ హీ వాజ్ వాకింగ్ విత్ మీ ఫర్ ఫోర్ డేస్ త్రీ డేస్ ఫోర్త్ డే కుదరలేదు నాకు కుదరలేదు ఆయన పాపం హీవస్ రెడ్ అండ్ ఇండోస్ త్రీ డేస్ ఐ అండర్స్టు హీమ్ ఈజ్ అ వెరీ డివోటెడ్ పర్సన్ చాలా సింపుల్ లైఫ్ కాబట్టి లక్ష్మి వస్తుందండి దట్ ఈస్ వాట్ ఐ మీన్సర్ కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా వస్తుంది భోగపరాయణులకి ఏమొస్తుంది లక్ష్మీ వచ్చిందో మానిందో రోగం అయితే వస్తుంది ఖాయంగా రోగం ఖాయంగా వస్తుంది హార్ట్ అటాక్లు ఇవేవి ఈ అపోలో మొదలైన హాస్పిటల్స్ భోగపరాయణల కోసం పెట్టినవేవి కాబట్టి ఇవన్నీ వస్తాయి ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే కోర్మావతారాన్ని స్మరింపజేసా మీ చేత సో కోర్మావతారం ఫుల్గా ఉంది ఇంకొక పాయింట్ చెప్తే కోర్మావతారం పూర్తవుతుంది కోర్మము అంటే తబేలు అది మట్టిలోనూ నేళ్లలోనూ ఉంటుంది అయినా పవిత్రంగా ఉంటుంది కాబట్టి దీనికోసం ఏ స్థితిలో ఉన్నా కూడా కక్ష్యపము దాని పేరు కచ్చపం కచ్చే వర్తతేనేదో ఉంది దానికి దాని పేరు గుర్తు ఎటిమాలజీ గుర్తు రావట్లేదు మాలిన్యంలో ఉన్నా కూడా పవిత్రంగా ఉంటుంది సో మీరు దీనికోసం హృషికేశం లేకపోతే ఉత్తర కాశీ వెళ్ళిపోక్కర్లేదు ఎక్కడుంటే అక్కడే మీరు ఇంత పని చేయొచ్చు దట్ ఈజ్ అనదర్ పాయింట్ దెన్ వన్ మోర్ పాయింట్ మీరు తాబేలు యొక్క సైకాలజీ ఎలా ఉంటుందంటే దానికో సైకాలజీ ఉంటుంది కదండీ దాన్ని అటాక్ మీరు దాన్ని అటాక్ చేశారనుకోండి అది ము విత్డ్రా ఎప్పుడు దానికి ఒక థ్రెట్ అనిపించినప్పుడు విత్డ్రా చేస్తుంది కదా తాబేలో ఏం చేస్తుందంటే ఫుల్గా విత్ డ్రా చేస్తుంది సర్వశ అట్ వన్ టైమ్ ఆల్ ఆర్ విత్ అండ్ అనదర్ ఆస్పెక్ట్ ఏమిటంటే అది అది పరిగెత్తి పారిపోదు అటాక్ చేయదు డజంట్ అటాక్ ఇట్ డస్ నాట్ రన్ అవే ఇట్ విత్ అది గొప్పతనం కాబట్టి గృహస్థు నేను ఇల్లు విడిచిపెట్టి సన్యాసం చేసేస్తానని అనక్కర్లా ఇంట్లో ఉండి చేయవచ్చు లేదా ఇంట్లో వాళ్ళ మీద ధూము ధూములాడక్కర్లా యూ నీ నాట్ అటాక్ ది పీపుల్ ఆఫ్ ది హౌస్ యూ నీడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ ది హోమ్ యూ కెన్ స్టే అట్ హోమ్ డోంట్ అటాక్ డోంట్ రన్ అవే బీ లైక్ కోర్ మా సమాచారం మొత్తం ఆ దృష్టాంతం చుట్టూ ఉండే సమాచారం అంతా వచ్చేసింది దీన్ని ఇంద్రియానింద్రియార్థేభ్యహారం చూసారా దీన్ని యోగ శాస్త్రంలో ప్రత్యాహారము అని అంటారు ఆ పదం కూడా సంహరతే అంటే ప్రతి ఆహరతే సంహరతే ప్రతి ఆ వచ్చినప్పుడు ఆత్మనేపతి రాదు అదిలో గ్రామర్ అలాంటి పెట్టి ఆ పదం అలాంటిది ప్రత్యాహారము అన్న ఒకటే ఆహా కాబట్టి సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ అల్టిమేట్గా ఏమవుతుందంటే ఈ ప్రత్యాహారము చేసి భోగవాసనలను నిరాకరించిన మహాత్ముడు ఎవడైతే స్థితప్రజ్ఞ ఉంటాడో వాడు తెలివిగా ఉన్నా సమాధే నిద్రపోయినా సమాధే కలగంటున్నా సమాధే ఇంక వాడి జీవితమే సమాధి ఎందుకంటే మనస్సు ప్రసన్నమైపోతుంది కామైపోతుంది ఎందుకంటే మనస్సు అలజడిగా ఉందంటారు ఏమిటి తెలుసునో అలజడి భోగవాసనల్ని బట్టి వచ్చి అలజడే యు హెవ్ డిజైర్స్ అండ్ యూ హెవ్ ఫియర్స్ అండ్ సో టెన్షన్ స్ట్రెస్ ఇవన్నీ పెరిగిపోతాయి భోగవాసనల్ని బట్టి అలజడి వస్తుంది ఇంకా వేరే అలజడేమీ లేదు మనస్సుకి కాబట్టి కారు కొనాలని మీరు డెసిషన్ తీసుకుని చూడండి మనస్సు ఎలా ఉంటుందో సపోజ్ యూ డిసైడ్ టుడే లెట్ మీ పర్చేజ్ ఏ కార్ కొన్ని మీరు వద్దులండి నేను ఆశ్రమం ఇంత పకడ్బందీగా ఉంది లెటర్స్ హ్యావ్ ఏ కార్ ఫరెట్ కింద పార్కింగ్ ప్లేస్ ఉంది ఓ డ్రైవర్ ఏదో పెట్టుకోవచ్చు కానీ కారు కొనాలని నేను అనుకుంటే పాఠానికి లేట్గానే వస్తాను లేకపోతే మిస్ అయినా అవుతాను ఇంకా పాఠం పాఠం దెబ్బతి పాఠం దెబ్బతి ఉంటుంది ఈ లెవెల్లో ఉండదు పాఠం కొంత సంసారం ప్రవేశిస్తుంది కాబట్టి ఉంటే దృష్టాంతం ఎందుకు చెప్పానంటే మనస్సులో అలజడి కామనల నుండి భయాల నుండి వస్తుంది ఇంక దీంట్లో కామనలే ఉన్నాయి భయాలే ఉన్నాయి ది పర్సన్ మైండ్ వీటి ప్రాణాయామం చేయక్కర్లేదు ప్రాణాయామం అక్కర్లేదు మహాత్ముడి ప్రాణాయామే ఆవిడికి సాధకుడికి మహాత్ములకు అక్కర్లా ఉరికే అభ్యాసం కోసం చేస్తే చేశారు అది వేరే సంగతి కానీ మనస్సును నియంత్రించడానికి ప్రాణాయామం ఒక స్థాయి చేరిన వాడికి అంత మనస్సు హల్కా అయిపోతుంది రాగద్వేషాలు బాగా తగ్గిపోతాయి చాలా కామ్గా ఉంటుంది మనస్సు అటువంటి స్థితి స్థిర స్థిరప్రజ్ఞుడు వాడు సమాధిలోకి వెళ్లకున్నా సమాధే ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర సమాధయ దేహాభిమానే గళితే విజ్ఞాతే పరమాత్మని ఎత్ర మనోయాతి తత్ర సమాధయ ఇది మొత్తం శ్లోకం దేహాభిమానము తొలగిపోయి ఎందుకంటే భోగవాసన లేకపోతే దేహాభిమానం తగ్గిపోతుంది విజ్ఞాతే పరమాత్మని ఆ పరమాత్మ ఆత్మ తన స్వరూపభూతమైన పరమా ఆత్మని తెలుసుకున్నవాడు వాడు మనస్సు ఎక్కడున్నా సమాధే మనుషులతో మాట్లాడుతున్నా సమాధే పుస్తకం చూస్తున్నా సమాధి ఏం చేస్తున్నా సమాధి ఆ స్థితి ఉత్సం ఇప్పుడు భాష్యం చూడండి యదా సంహరతే ఉప సంహరతే చా అది సంగతి సో చక్కగా పూర్తిగా ఉపసంహారం చేయాలి సంహరతే సమ్యక్ ఉపసంహరతే చక్కగా అంటే ఫుల్గా కంప్లీట్గా ఉపసంహారం చేయాలి అయం అయం అంటే ఈతడు అంటే ఈ సాధకుడు సాధనావస్థలో ఉంటే సాధకుడు స్థితిని చేరుకున్నవాడు మహాత్ముడు అయం జ్ఞాననిష్టాయా ప్రవృత్తోతి ఈ శ్లోకాల్లో కొన్ని సాధ్యనిష్టకి చెప్పారు కొన్ని సాధన నిష్టకి చెప్పారు అలా కూడా విడతీశారు ఇక్కడ భాష్యకారులు దీన్ని సాధన నిష్టలో పారేస్తున్నారు ఈ రకమైన సాధన సాధకుడికి కావాలి కానీ మహాత్ములు పొందే స్థితి వాళ్ళకి ప్రత్యేకంగా పరిగెట్టుకుని ఏం కానీ సాధకుడికి అవసరం కాబట్టి జ్ఞాననిష్ట ఎందు అంటే ఆత్మస్వరూపమును విచారము చేయుటయందు ముందుకు సాగిపోవచ్చున్న ప్రవృత్త అంటే ఆ పనిలో నిమగ్గునుడై ఉన్నాడు అంటే దాంట్లో ముందుకు అడుగు వేస్తున్నాడు అని అర్థం ప్రవృత్త యతి అంటే సన్యాస అని అర్థం కాదు సన్యాస అనే అర్థంలో వాడతారు కానీ యతనశీల యతి అంటే యతనశీల ఆ ఈలో ఉంది అర్థం శీలార్థ శీలార్థే ఏదో నిహి అనో ఏదో అంట జ్ఞాని నిన్ శీలార్థే నినిహిది యతిహి అంటే ఈ ఇన్ లేదు గునిన్లో ఉన్నట్టుగా కాదు హరిహిలాగా హరిహి అన్నప్పుడు కూడా శీలార్థమే హరణశీలహ హరణశీలహ హరిహి అంటే హరి ఒక ఆయన కూర్చుని ఉంటాడని కాదు ఆ పరమేశ్వరుణ్ణి మీరు స్మరిస్తే మీ మనసులో ఉండే దోషాలు అవతలకి పోతాయి అందుకోసం ఆయనకి హరిహి అని పేరు వచ్చింది సో అలాగా యతిహియనశీలహ అంటే సాధనా మార్గంలో ఉన్నవాడు కొంత ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ప్రయత్నం ఎందుకు చేయాలి ఎందుకంటే అది కొంచెం బ్యాక్ అండ్ ఫోర్త్ ఉంటుంది కొంచెం ముందుకు అడిగేస్తే వెనక్కి జారుతారు అప్పుడే సాధన అవుతుంది ప్రయత్నం చేయాలి ఊరికేలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ప్రయత్నమే ఉంటుంది ప్రయత్నం అక్కర్లేదు ఇదేం డౌన్ స్లోప్ కాదు కదా అప్ స్లోప్ లేదా గో అప్ ది స్లోప్ నీరు కిందకి పంపించాలనుకోండి ఎంత ప్రయత్నం చేయాలి ఏమక్కర్లా పంప్ ఏమైనా కిందకి పంపించడానికి అక్కర్లా పారపు వస్తే కిందకి పోతాయి పైకి పంపించాలంటే ఏం చేయాలి పంపు పెట్టి తోడాలి దాన్నే ప్రయత్నము అంటే సో ఇక్కడ కూడా ఆ మనస్సు ఎడల అలా చేయాలి మనస్సు క్రింది విషయ భోగాలు అంటే క్రింది ఉంటాయి క్రింద స్థితి అధస్థితి అటువైపు పారిపోతూ ఉంటుంది మనస్సు అటువంటి మనస్సుని కట్టేసి పై స్థితికి తీసుకెళ్ళాలి అంటే దాని సోర్సు వైపు తీసుకెళ్లాలి సంసారం వైపుకి వెళ్ళిపోతున్న మనస్సుని ఆత్మస్వరూపం వైపుకి తీసుకెళ్ళాలి దానికోసం పంపు పెట్టి తోడాలి దాని సాధన అందుకోసం యతిహీ అనే పదాన్ని ప్రయోగించారు కో అంగాని వాశ అది అక్కడున్న పదం దానికి వివరణ యథా భయాత్ స్వాని అంగాన్ని ఉప సంహరతి సర్వత అది దృష్టాంతానికి వివరణ యథాగైతే ఇవా ఉంది కదా అజయథ కూర్మము అది ఎప్పుడు ఉపసంహారం చేస్తుంది త్రెక్ట్ థ్రెక్ట్ ఉండాలి అది వెళుతూ ఉంటుంది ఇలా ఇలా వెళుతూ ఉంటుంది త్రెక్ట్ ఏదైనా వచ్చింది అనుకోండి ఉపసంహారం చేస్తుంది అదే చెప్తున్నా భయా భయము వలన ఉపసంహారం చేస్తుంది మనం భయం వల్ల ఉపసంహారం చేయక్కడే దృష్టాంతంలో అలా చెప్పారు అలాగే మీరు అది కూడా అన్వయిస్తానంటే ఈ సంసారము అనే భయం వల్ల అమ్మోయ్ ఈ సంసారంలో పడిపోయా ఉంటే నాశనం అయిపోతాం వద్దు మనకి అని విద్యులే చేసేసుకోం అలా భయపడు అలాంటి భయం మంచి భయం అది సంసార భయం సంసారానికి భయపడాలండి భోగం ముందుకొస్తే రోగభయం కలగాలి భోగే రోగభయం సాధన నుంచి చ్యుతుడనైపోతానేమోనని భయం జారిపోతానేమోనని భయం అచ్యుత పేరు దేవుడికి అచ్యుత పేరు అంటే దేవుడు జారిపోనివాడు ఏమిటండి దేవ జారిపోని వాడిని వేరే చెప్పాలా మహారాజు గారి దగ్గర సేవకులు ఉంటారు అని వేరే చెప్పాలండి మహారాజు గారికి పరిచారకులు ఉంటారు అని చెప్పాలండి చెప్పక్కలగా మహారాజు అంటేనే పరిచారకులు ఉంటారు అలాగే దేవుడికి జారిపోడు అని వేరే చెప్పాలా జారిపోయేవాడు దేవుడు ఎందుకు అవుతాడు జారిపోడు అచ్యుతుడే కానీ చెప్తా ఎందుకంటే నేను జారిపోకూడదు అని విష్ణు సహస్రనామాలు అన్ని విష్ణువు కోసమే కాదు కొన్ని విష్ణువు కోసం లక్ష్మీపతి అంటే విష్ణువు కోసం అచ్యుత అంటే నాకోసం అలా మన కోసం కొన్ని నామాలు దయామయ అంటే ఏమిటో ఆయన దయా ఆయన ఏం చేసుకుంటాడు లక్ష్మీదేవికి ఇస్తాడా దయనే నా కోసం కాబట్టి సహస్రనామాలు అన్ని దేవుడి కోసమే అనుకున్నారు దేవుడి పేర్లే వాటిల్లో అలాగే అలంకార ప్రియ కూడా ఇందాక చెప్పింది అదే నా కోసం ఇప్పుడు మృష్టాన్న ప్రియ అనుంటుంది లైత శాస్త్ర రావాల్లో ఈ మృష్టాన్న ప్రియ అంటే ఆవిడ కోసం కాదు ఆ పేరు అది నాకోసం ఆ మృష్టాన్న నైవేద్యం పెట్టి మనం మోహన్ సో అలా కాబట్టి అన్ని నామాలు ఈ పైన మీరు నామాలు చదివేప్పుడు ఈ ప్రిన్సిపల్ మనసులో పెట్టుకుని చదవండి ఏవిటి దేవుడికి వర్తించేవి ఏవిడు మనకి వర్తించే అచ్యుత అంటే జారిపోని వాడు అలా జారిపోకూడదు జారిపోతామేమో అని భయం ఈ కోర్మానికి భయం ఏమిటి అటాక్ చేస్తుందేమో అని భయం అది ఏం చేస్తుందంటే స్వాని అంగాన్ని ఉపసంహరతి సర్వత అన్ని వైపుల నుండి ఇటు నాలుగు దిక్కులు ముందు వెనక అలాగే మనం కూడా నాలుగు దిక్కులు క్రింద పైన ఫోర్ ప్లస్ టూ ఏం ఇంద్రియాణి ఇందర్వ విషయభ్య ఉపసంహరతే అన్ని విషయముల నుండి ఇంద్రియములను ఉపసంహారం చేసేస్తారు ఇక్కడి నుంచి ఇంద్రియోపసంహారము ఇది పెద్ద ప్రకరణం ఇది తర్వాతి శ్లోకం ఆ తర్వాతి శ్లోకం ఇవన్నీ కూడా ఇంద్రియోపసంహారానికి సంబంధించిన శ్లోకాలు సో జ్ఞానములందు నిష్టగలవాడు ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి ఇంద్రియము యొక్క అర్థము అంటే సర్వ విషయములు ఈ పదాలు మీకు తెలిసే ఉంటాయి కన్ను అర్థం ఏమిటి రూపము చర్మము స్పర్శ ముక్కు గంధము నాలుక రసం చెవి శబ్దం ఇది ఇంద్రియార్థ ఉపసంహరికే అంచేతనే నేను ఐ డు నాట్ ఎంకరేజ్ డ్యాన్స్ అండ్ ఆల్ దాట్ డ్యాన్స్ అంటూ ఉంటాను కల్చర్ అని డ్యాన్స్ అని చాలామంది ఏం చేస్తారంటే తప్పేమీ కాదు నేను తప్పు ఒప్పు మాట నేను ఎత్తట్లేదు ఏదో కూచిపూడని భరతనాట్యం అని ఏదో డ్యాన్స్లో ప్రవేశపెడతాను ఏ అమ్మాయి ఏదో ఇంజనీరింగో లేకపోతే మెడిసిన్లో చదువుతూ ఉంటుంది లేకపోతే టెన్త్ ఇంటర్మీడియట్ డ్యా ఇవ్వనంలో ఉంటప్పుడు కొంచెం కాళ్ళు చేతులు బలంగా ఉంటాయి మోకాళ్ళ ఫులుగా ఉండవు కాబట్టి డ్యాన్స్ చేయాలనుకుంటే చెయ్యొచ్చు ముప్పై ఏళ్ళు వచ్చిన తర్వాత డ్యాన్స్ చేయొద్దని ఎవరూ చెప్పక్కల వాళ్ళే మానేస్తారు కానీ వరకు వాడుకు అది కొత్త నడుస్తుంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఎంకరేజ్ చేస్తారు నేనేమంటానంటే నేను నేను ఇచ్చిన సలహా ఇలాగంటి దృష్టి మన దగ్గర చదువుకుని విద్యార్థులైతే మనం సలహా ఇస్తాం చెప్తాం ఆ సందర్భాన్ని బట్టి నేనేమంటానంటే ఎందుకరా డ్యాన్సు సంగీతం నేర్చుకుంటున్నారు సంగీతం అంటే అది పరిస్థితి పేరు డ్యాన్స్ ఎందుకంటే మీరు డ్యాన్స్ నేర్చుకున్నారనుకోండి ఇప్పుడు ఏం చేస్తారు తర్వాత ఏం చేస్తారు అరంగేట్రం చేయాలి ఇంకేం చేస్తారు డ్యాన్స్ నేర్చుకున్న తర్వాత అరంగేట్రం చేయనంటే కుదరదు అరంగేట్రం చేస్తారు కళ అంటారు దానికి కళని పేరు పెడతారు ఆ కళాకారుడు అంటారు కళాకారుడు కళని పోషించాలంటారు కళ కళ చాలా గొప్పది కళ కోసం కళ అంటారు ఇలాగ చాలా డైలాగులన్నీ మొదలెడతారు దాని చుట్టూ ఒక పెద్ద సిస్టమ్ వాడు డెవలప్ చేస్తారు ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ ఆల్ దిస్ ఈజ్ అవాయిడబుల్ అన్నెసరీ ఎస్పెషల్లీ యంగ్ గర్ల్స్ ఉంటారు వాళ్ళని దీంట్లో పుష్ చేస్తే లేదా వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళడమో లేదా మనం పుష్ చేయడమో చేస్తే వాళ్ళ నెత్తు మీద మనం ఒక బరువు పెడుతున్నాము వాళ్ళు దే మే హ్యావ్ టు పే ప్రైస్ ఫర్ ఆల్ దిస్ అని చేత డ్యాన్స్ వద్దే వద్దు ఎందుకు డ్యాన్సు హాయిగా సంగీతం మీరు పాడుకోండి ఇబ్బంది లేని సమాచారం సంగీతం డాన్స్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ అని నేను అంటూ ఉంటాను దిస్ ఈస్ హై లు ఎందుకంటే ఇట్ సమ్హౌ టెన్స్ టు పుష్ ది పర్సన్ ఇన్ టు రాంగ్ వాల్యూ సిస్టమ్ రాంగ్ మేబి అంత హార్ సమ్ అవాయిడబుల్ అండ్ అన్నెసరీ వాల్యూస్ కొన్ని ప్రవేశిస్తాం విచ్ ఐ కెన్ తర్వాత సన్యాసులు ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు సన్యాసిస్ వీళ్ళు వెళ్ళి డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇనాగ్రేట్ చేయటం అరంగేట్రంలో ఆశీర్వచనం చేయటం ఎందుకు వీడికి అరంగేట సన్యాసికి అరంగేటరం ఎందుకండి ఏదైనా అర్థం ఉన్నదానికి అరంగేటరలో ఏదో చిన్నపిల్లలు సంస్కృతం డ్రామా వేస్తున్నారంటే పోనీ వెళ్ళి చూసి రావచ్చు కానీ ఈ ఈ అరంగేట్రాలు డ్యాన్సులు శోభానాయుడు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ ఇవన్నీ సన్యాసులకు అనవసరం గృహస్థులు కళా పోషణ ఏమైనా ఉంటే వాళ్ళకి కావాలేవో గానీ సన్యాసులకు అనవసరం నా దృఢ విశ్వాసం అంచేత నేను ఐ అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ ఇది ఇండియాలో సమస్య ఉండదు ఇండియాలో ఇలాంటి పిచ్చి తక్కువ ఇది ఎక్కడ వస్తుందంటే అమెరికాలో వస్తుంది ఇప్పుడు తానా నడుస్తుంది తానా అంటే ఇక ఇంక కూచిపూడితో ప్రారంభం అవుతుంది తానా ఇట్ స్టార్ట్స్ విత్ దాట్ ఇట్ ఈస్ సపోజ్ టు బి సాక్రోసైంట్ చాలా పవిత్రమైనదిగా చెప్తారు ఎందుకంటే సినిమా పాటలు లల్లాయి పాటలు పాడేవాడికి మరి ఇదే పవిత్రం పాపు పార్టీ డ్యాన్స్ చేసేవాడికి మరి ఇదే కల్చరు దాంట్లోకి సన్యాసులు ఎందుకంటే అనవసరం తానా ఇన్విటేషన్ ఐ రిఫ్యూజ్ ఎందుకంటే ఇక ఉంటుందని నాకు ఒక ఊహ కలిగి నేను రిఫ్యూజ్ చేశాను ఆ తర్వాత వాళ్ళు మన పిలవడం మానేశారు ఇంకెవరినైనా ఇంకో సన్యాసం ఎవరైనా రికమెండ్ చేస్తారా మీరు అని అడిగారు నేను నేను ఎవరిని రికమెండ్ చేయను అని So, so better to avoid సో సో బెటర్ టు అవాయిడ్ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ జ్ఞాననిష్ట ఇంద్రియాన్ని ఇంద్రియార్థే సర్వ విషయ్య ఉపసంహరే You have nothing to do with the world. World is mithya. వర్డ్ వర్ల్డ్ ఇస్ మిథ్యా sadhana లెవెల్లో you gain it. యూ గెయిన్ thoda idhar thoda udhar థోడ ఉధర్ it అది work like that. లైక్ దట్ అది త్రతిష్ఠిత థం వాక్యం ఆ తస్య ప్రజ్ఞాప్రతిష్ఠిత అనే వాక్యానికి అర్థం ఇంతకు ముందే చెప్పేంటున్నారు కాబట్టి చూసుకోండి వై శ్లోకంలో ఎక్కడ ఉంది తర్వాతి శ్లోకం ఈ తర్వాతి చూడండి స్థితప్రజ్ఞ అంటే ప్రజ్ఞలో మీరు స్థిరం ఉండాలంటే మీరు ప్రవృత్తి మార్గంలో ఉంటే స్థిత ప్రజ్ఞత్వం స్థితప్రజ్ఞత్వం అంటే ఎక్కడుంది ప్రజ్ఞ మార్కెట్లో ఉందా హృదయంలో ఉందా హృదయంలో ఉందా కాబట్టి మీరు మార్కెట్లో తిరిగాడుతుంటే హృదయంలో స్థిత స్థిరత్వం ఎక్కడి నుంచి వస్తుంది మీకు స్థిరప్రజ్ఞుడు అవ్వాలంటే మీరు మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళడం సంసారం అనే మార్కెట్ ప్లేస్ వెళ్ళడం మానేసి హృదయము ఆ అమృత స్థానంలో నిలిచి ఉండాలి కాబట్టి స్థితప్రజ్ఞ నివృత్తి మూల అది ఒక సిద్ధాంతం అది నివర్తి పరాయణుడుగా ఉంటాడు స్థితప్రజ్ఞ అది నివృత్తి మూలక స్థితప్రజ్ఞత అది దాని అది ఇక్కడ బాగా బోధిస్తున్నారు ఈ ఇప్పుడు చెప్పిన శ్లోకమే కాకుండా తరువాతి శ్లోకం కూడా వినివర్తంతే అంటున్నారు నివృత్తి నివృత్తి ప్రధానమైనటువంటి స్థితప్రజ్ఞని ఇంట్రడ్యూస్ చేశారు ఈ విరసలో తరువాతి వెరసలోను ఆ తరువాతి వరుసలోను ఇట్ ఈస్ ఫర్దర్ టేకన్ ఫార్వర్డ్ దానికి అవతారిక తత్ర విషయాన్ అనాహరత ఆతురస్యాపి ఇంద్రియావర్తన్ కర్మాంగా ఏమి పూర్వపక్షం ఇప్పుడు స్థితప్రజ్ఞుడు ఏం చేయాలండి అన్ని ఇంద్రియములను కోర్మము ఉపసంహారం చేసేసుకుని ఉండాలి అయితే మన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్న వాళ్ళందరూ స్థితప్రజ్ఞుడే ఆతురస్ ఆతుర అంటే రోగి రోగం వచ్చి మంచం పట్టేసిన వాడు వాడు స్థితప్రజ్ఞుడే ఎందుకంటే కోల్ మహా అదే కదా కావాల్సింది నీకు వాడు చేతులు వాళ్ళు కూడా కదపట్టలేదు ట్యూబ్ల మధ్యలో కూర్చుడున్నాడు వాడు మంచినీళ్ళు తాగాలంటే ఓ ట్యూబ్ ఓపెన్ చేస్తాడు గాలి పీల్చడానికి ఇంకో ట్యూబ్ ఇవ్వ ఇంకా స్థితప్రజ్ఞత్వం కాకపోతే ఇంకేముంది అదే ఉపసంహారం స్థితప్రజ్ఞత ఉపసంహ ఇంద్రియ ఉపసంహారమే కాబట్టి అయం స్థితప్రజ్ఞ అనచ్చా ఎందుకంటే స్థిత కోర్మస్థితి కూర్మోపసంహారము అదే కనుక స్థితప్రజ్ఞత అయ్యే పక్షంలో ఆతురస్యాపి కోర్మాంగాన్ని ఇవ సంహ్రియతే ఇంద్రియాన్ని నివర్త రోగ్రస్తుడి కూడా ఇంద్రియములన్నీ నివర్తమైపోతాయి అనాహరత విషయాన్ అనాహరత ఆహారం అంటే కంటికాహారం రూపం చెవికాహారం శబ్దం నాలుగక ఆహారం షడ్రసాలు ఇవి ఆహారం అంటే స్వీకరించటం వీడు విషయాలని వేటిని స్వీకరించట్లేదు ఆఖరికి సిగరెట్ కూడా మానేశాడు సిగరెట్ తాగే వాళ్ళు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో సిగరెట్లు మానేస్తారు అక్కడ తాగనివ్వరు కదా మానేస్తారు నాకు ఒక ఆయన తెలుసు ఆయన పొడుంపించి వారు పొడుం బాగా పీలుస్తూ ఉండేవారు పొడుం పేదడం శిష్టాచారం అని ఇదో ఇదోపించి పొడి పం శిష్టాచారం ఎలా అవుతుంది పొగాకే కదా ఏదైనా పొగాకే నికుటినే బ్లడ్లోకి నికుటిన్ వెళ్ళడం అల్టిమేట్ గోల్ సిగరెట్ తాగితే ఏమిటవుతుంది బ్లడ్లోకి నికుటిన్ పోతుంది పొడుం పీల్స్తేమిటి అవుతుంది బ్లడ్లోకి నికుటిన్ పోతుంది పాన్ మసాలా అదేదో గుట్కా అదే అప్పుడు అంతే అన్ని నికుటిన్ బేస్డ్ దురలవాట్లు లిపిటెన్ తినేదానికి పొగైతేనేమి పూడమైతేనేమి శిష్టాచారం అనేది పొరపాటు అది అది తప్పది ఏదో అలా వచ్చిందో ఎందుకు వచ్చిందో వచ్చింది ఆయన పొడుమి పిలిచి మంచివారు పాపం ఆయన పొడి పిలిచేవాడు పొడి పిలుస్తుంటే ఆయనకి అనారోగ్యం చేసింది హార్ట్ ప్రాబ్లమ్ ఏదో వచ్చింది ఉడికే పొగా వాడుతుంటే హార్ట్ ప్రాబ్లం రాక అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి మొత్తానికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి తప్పించుకోలేడు పొగాకు వెంటబడ్డవాడు ఆ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి పోవాల్సి అదేదో వస్తుంది వచ్చినప్పుడు గట్టిగా వస్తుంది దాంట్లో ఆయన్ని పది రోజులు పదిహేను రోజులు అట్టు పెట్టారు ఆ పొడిన డబ్బా ఇక్కడ ఎక్కడో పెట్టుకుంటారో అది తీసే అవతల వారేసారు డాక్టర్ దాన్ని తీసే అవతల వారేసారు ఇంకా పొడలేదు లేదు మనుషుల మీద పొడున్న చేతులు కళ్ళు కదప తర్వాత పొడవ సప్లై చేయలేదు పదిహేను రోజుల తర్వాత పోయింది అనమాట ఇంకా తర్వాత మానేశాను ఆ తర్వాత కలిసి నమస్కారం చేసి ఆయనే చెప్పారు పొడవు మానేశాను ఈ రోగం నా కోసమే వచ్చింది చాలా సౌఖ్యం కలిగింది ఈ పొడవు అనేది పోయింది సో అనాహారతహ ఏమీ ఆహారం కూడా తీసుకోడు నోట్లో ఏమి వేసుకోడు కంటితో ఏమీ చూడదు పెర్ఫ్యూమ్స్ ఉండవు ఏముండో అన్నీ ఉపసంహారం అయిపోయి ఉన్నాడు కాబట్టి వీడు స్థితప్రజ్ఞుడా అంటే నో ఎందువల్ల నూ తద్విషయో రాగ వీడు తిండి మానేశాడు కానీ తినడానికి వీలు తిండి మీదు రాగం పోయిందా లేదు కాబట్టి వీడు స్థిరప్రజ్ఞుడు కాదు అలాగే మిగతాది కూడా ఎందుకంటే తద్విషయ రాగ ఆ భోగ వస్తువులకు సంబంధించినటువంటి అటాచ్మెంట్ ఇంటెన్స్ డిజైర్ పోలేదు హీస్ వెయిటింగ్ ఫర్ ఆపర్చునిటీ ఆతురస్య అలాగే అయ్యప్ప దీక్షలో ఉంటారు నలభై రోజులు వాళ్ళని కూడా మీరు దృష్టాంతంగా ఇవ్వచ్చు ఆయన శంకరులు ఆతురస్య అన్నారు ఆతురుడు అంటే రోగిని దృష్టాంతంగా ఇచ్చారు అయ్యప్ప దీక్షా పొరులను కూడా దిక్కు దృష్టాంతంగా ఇవ్వచ్చు అయ్యప్ప ఎక్కడ సిమిలర్ దీక్షలు ఒక మండలం రోజులు అంటే నలభై రోజులు వాళ్ళంత మహర్షులులాగా అయిపోతారు కింద పడుకుంటారు చన్నీళ్ళు స్నానం చేస్తారు సిగరెట్లు తాగరు ఇంకోటి తాగరు ఏమీ తాగరు భోజనం చాలా మడిగా చేస్తారు చాలా పవిత్రంగా చేస్తారు కానీ నలభై ఒక్కో రోజు వెళ్ళిపోయి ఆ బార్లు మీద పడిపోయి వీడేనా ఆ భక్తులు వీడేనా అనే ఆశ్చర్యం కలుగుతుంది అలా అయిపోతారు అందరూ అలా కాదు కొంతమంది అలా అవుతారు కాబట్టి అది స్థితప్రజ్ఞత కాదు అలా అది స్థితప్రజ్ఞత కాదు అదొక ఇష్యూ సెటిల్ చేయాలి దట్ ఈస్ ఎ పాయింట్ విచ్ హాస్ టు బి సెటిల్డ్ ఇది ఉచియతే స సంహ్రియతే ఆ రాగాన్ని వెనక్కి లాగాలి ఇంద్రియాలని వెనక్కి లాగాలి దమం ఆ ఇంద్రియ భోగముల మీద రాగాన్ని తీసిపారేయాలి శమం అదే అల్లాగా అంటే నివృత్తి మూలక స్థితప్రజ్ఞ చెప్తున్నారు చాలా మంచి శ్లోకం డిఫికల్ట్ వెర్స్ అంటే డిఫికల్ట్ అంటే సో మెనీ గుడ్ పాయింట్స్ ఆర్ ఇన్ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్ నేను ఆర్డర్లీవే తెలుసుకోవడం డిఫికల్ట్ ఏం కాదు అందాము విషయాభి నివర్త నిరాహార్యేహిన రసవర్జం అక్కడ ఆపాను ఎందుకంటే అక్కడికి సెంటెన్స్ ఆఖరు రసోప్య పరం దృష్టి నివర్తతే అది రెండో సెంటెన్స్ అందాము నిరాహార్య భోగములను స్వీకరించని దేహిన మానవునకు రసవర్జం రాగమును మినహాయించి విషయా భోగవస్తువులు వినివర్తంతే నివృత్తి అగుచున్నవి వీడు దేహి అంటే మానవుడు అండి ఎటువంటి మానవుడు నిరాహారస్య ఏమీ స్వీకరించటం లేదు తినటం లేదు చూడటం లేదు ఆఘ్రానించ ఏమీ చేయట్లేదు అలా పడు ఉన్నాడు నిరాహారస్య ఎందుకు పడున్నాడు అంటే ఏమో ఎందుకు పడుకున్నాడు ఏకాదశి ఉపవాసం కాబట్టి పడుండొచ్చు రోజా ఏమీ తీసుకోకుండా లేకపోతే ఐ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో జేరబట్టి పడి ఉండొచ్చు లేకపోతే ప్రభుత్వం వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టినందు వల్ల పడి ఉండవచ్చు లేకపోతే వీడంతట వీడే మండల దీక్షను ఏదో దీక్ష ఒకటి పెట్టుకుని ఈ దీక్ష తప్పితే ఆ దేవత దండం పట్టుకుని చంపేస్తుందేమో అని భయం చేత పడి ఉండొచ్చు కుచ్బీ హో నిరాహారస్తే దేహీని హో ఏమీ తీసుకోవట్లేదు ఆహారం అంటే తీసుకోవట్లేదు అంటే ఇంద్రియములతో భోగాలను వేటిని ఆస్వాదించట్లేదు అప్పుడు ఏమవుతుందండి విషయాహ వినివర్త ఇంద్రియభోగాలు వెనక్కిపోతాయి వీటి తీసుకుంటేగా ముందుకు రావడానికి వెనక్కిపోతాయి నివృత్తి అయిపోయింది రసవర్జం రసం అంటే రాగం రాగము నివృత్ అయిందా అహన్ అవును ఎక్సెప్ట్ రాగా అంటే రాగా ఈజ్ నాట్ గాన్ అప్పుడు స్థితప్రజ్ఞుడు అయిపోతాడా ఆవిడ మరి రాగం కూడా పోవాలంటే ఏం చేయాలండి అస్స రసోపి అంద అస్యా వీనికి రసోపి రాగము కూడా పర సర్వా సర్వాతిశాయి అగు ఆత్మను దృష్టవా దర్శించి నివర్తతే తొలగిపోగును అంటే నివృత్తమగును మనం నివృత్తి గురించి మాట్లాడుతుంది నివృత్తి అనే మాటలు పట్టుకున్నాం కదా చేతని వినివర్తంతే నివర్తతే ఆ నివృత్తి అనే పద నివృత్తి మూలక స్థిత ప్రజ్ఞత రెండుసార్లు వచ్చింది నివృత్తి అనే పదం శ్లోకంలో రాగం పోవాలండి బాహ్యంగా విత్డ్రాయల్ అన్నది ఇట్స్ ఎ బిగినింగ్ బట్ అల్టిమేట్లీ ది గోలీస్ రాగం పోవాలి రాగం పోయిన తర్వాత బాహ్యం విత్డ్రాయల్ బికమ్స్ అని ఇంపార్టెంట్ మీరు విత్డ్రా చేసినా చేయబోయినా పర్వాలేదు రాగం పోవాలి ఇప్పుడు డయాబెటీస్ వాడు ఉన్నాడు అనుకోండి డయాబెటీస్ వచ్చినాయన షుగర్ తగ్గించండి అని చెప్తారు షుగర్ వీళ్ళు తగ్గిస్తారు షుగర్ అంటే వీళ్ళు అనుకుంటారు పంచదార అనుకుంటారు షుగర్ అంటే పంచదార కాదు షుగర్ అంటే కార్బోహైడ్రేట్ అని అర్థం అన్నం తిని పంచదార మానేస్తే ఏం వర్కౌట్ కాదు కాబట్టి కార్బోహైడ్రేట్ అని అని చెప్పాలి డాక్టర్లు కూడా కార్బోహైడ్రేట్ తగ్గించండి అని చెప్పాలి షుగర్ తగ్గించండి అని కాదు షుగర్ తగ్గించండి అంటే వీడు లిటరల్గా ఎస్యూ జిఏఆర్ తీసుకుని నేను ఇంకా పంచదార వేసుకుని బెల్లం వేసుకు తగ్గుతాను అంటాడు అది ఎనీవే సో డయాబెటీస్ పేషెంట్ ఉంటాడు కార్బోహైడ్రేట్ తగ్గించమంటాను తగ్గించమంటే మన అందరికీ కూడా దేర్ ఈస్ ఎ క్రేవింగ్ ఫర్ కార్బోహైడ్రేట్ రసం అంటే క్రేవింగ్ ఉండే దట్ ఈస్ ది వర్డ్ అటాచ్మెంట్ అని నేను దట్ నాట్ ది వర్డ్ క్రేవింగ్ వీ క్రేవ్ ఫర్ కార్బోహైడ్రేట్ బాడీ సిస్టము ఎడిక్ట్ అయిపోయి ఉంటుంది కార్బోహైడ్రేట్ ఎడిక్షన్ ఉంటుంది వి క్రేవ్ ఫర్ కార్బోహైడ్రేట్ ఆ క్రేవింగ్ ఉంటుంది అది ఉంటుంది అది అది ఇబ్బంది అవుతుంది అందుకోసం ఏం చెప్తారంటే మీరు కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోండి మీ భోజనాన్ని ప్లాన్ చేసుకోండి అని ఒక ఏదో ఇచ్చి ఆ క్రేవింగ్ నుంచి బయటపడండి ఏం చెప్తారు వీడు కనుక నిష్ఠగలవాడైతే వితిన్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ ఆ షెడ్యూల్ని ఆ రిజిమన్ భోజనం చేసే పద్ధతిని పాటిస్తే అంటే ఏంటంటే కూరలు ఎక్కువగా తినాలి అన్నంలో కూర కలుపుకోకూడదండి కూరలో అన్నం కలుపుకోవాలి సో తోటకూర కూర వడ్డించుకుని ఓ చిన్న పెసర అన్నం దాంట్లో కలుపుకుని తినేసి తోటకూర కూరలో ఆయిల్ తక్కువ ఉండాలి చక్కగా పోపు అది రుచిగా తయారు చేసుకుని స్టీమ్ తోటి దాంట్లో అన్నం వేసుకుని కలుపుకు అలా తినాలి డయాబెటీస్ అంటే మరి కొంచెం ఎక్సర్సైజ్లు అవి చేస్తూ ఉండాలి అది ఒక పదిహేను రోజులు నెల రోజులు జాగ్రత్తగా చేస్తే ఆ కార్బోహైడ్రేట్ క్రేవింగ్ పోతుంది అది రసం రసం పోయిందంటే అలాంటిది ఏదో మనం చేయాల్సి ఉంటుంది ఇక్కడ సంథింగ్ లైక్ దట్ వీ హోగ వాసనలను సంసారం ఆసక్తిని తీసేయటం కోసం వీ హు డూ సంథింగ్ ఆఫ్ దట్ కై ఏమిటంటే ఆత్మదర్శనము పరం దృష్టి నివర్తతే సో ఇప్పుడు ఇది ఎలాగంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నట్లయితే మనకి ఆ క్రేవింగ్ పోతుంది ఇప్పుడు చూడండి ఫుడ్ ఉంది ఫుడ్లో మనం ఫుడ్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే ఒక సైకలాజికల్ ఒక ఈగో ఉంటుంది ఆ ఈగోని పెంచి పోషించటం కూడా ఫుడ్లో భాగంగా ఉందా లేక శరీర యాత్ర కోసం ఫుడ్ తీసుకుంటున్నామా అని ఆలోచించాలి మనం జనరల్గా ఏం చేస్తామంటే శరీర యాత్ర కోసం ఫుడ్ అనే స్థితి ఉండదు